సరే లేదు మనం స్టార్ట్ చేసేద్దాం క్లుప్తంగా పాట పాడతావా నువ్వు మీరు మీరు పాడతా అంటే పాడండి అన్న లేదంటే నువ్వు పాట పాడు బ్రదర్ పరశుద్ధిరావు తండ్రి మీకు తెలుస్త తల్లే మా హోదా తొలగతేవా మీకు ఎప్పుడీత తెలియదు ఈ ఉదయ కాలం చింతవతమని కాచి కాపాడంతో దగ్గర ఎంత పొందాలి ప్రభా ఈ మధ్యాహ్న కాలం మీద మీ మనస్థితి నుంచి లాగా యొక్క స్వరం విన్నలాగా మమ్మల్ని సిద్ధ పర్సన దగ్గరికి వందలు ప్రభా మేము మాట్లాడండి మీ మై మార్థం ఎలా పెట్టుకోండి మేము ఉంటున్న కాలం కఠినమైన కాలం శ్రమల కాలం ప్రభావ ఎవరి మీరు తిరిగి తిరిగిన సమయంలో జలప్రాల నుంచి వారిని అందరినీ నేను మనుషుగమని రాకడన్నారు ప్రభా ఆ రీతిగా నేను చూస్తున్న పరిస్థితులు ప్రభా అయోమైన స్థితి అలా చెడి ఎక్కడికి కన్ఫ్యూజన్ ప్రభా కానీ మీలోనే మాకు తెలిమాలి సమాధానం మీరే తెల్మలు నడిపించండి ఈ ఆరాధన అంత ఎట్లా ఆధిపత్యం వహించి మా యొక్క స్వరాన్ని వినిపి మీ యొక్క స్వరాన్ని వినిపింపచేసి మేము వసిత పరచుకోమ ఏ శుభ్రిస్తున్నా అని ప్రార్థిస్తున్నాం తండ్రి పాట పాడుతున్నా నిబరం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జెడియకు ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు హల్లేలుయా హల్లేలుయా ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము హల్లేలుయా హల్లేలుయా నిపారం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు పర్వతాలు తొలగినా మెట్టలు తత్త రెల్లినా పర్వతాలు తొలగినా మెట్టలు తత్తారిల్లినా ప్రభు కృప మామ్మును విడువదుగా పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా ఎక్కలేని కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము हल्लेलुया, या मे हेलुया ऊर क्रभु चूपे रक्षण चूदा शुकू कनबड़ रा हल्ले हल्लेलुया, मे हल्लेलुया మును పట్టి కంటేను ఆది కపు మేలును మునుపటి కంటేను కపు మేలును మా ప్రభు మాకు కలిగించను మునుపటి కంటేను అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించను రెట్టింపు ఘనతకు మాతలను ఎత్తును శత్రువు ఎదుటే భోజనము ఇచ్చును ప్రభువే మా ధ్వజము హల్లేలుయా ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము హల్లేలుయా ఆమేన్ హల్లేలుయా మా అంగలర్పును నాట్యంగా మార్చాను మా అంగలర్పును బూడిద బదులు సంతోషం ఇచ్చాను మా అంగర్పును నాట్యంగా మార్చాను బూడిద బదులు సంతోషమిచ్చాను దుఃఖ దినములు సమాప్తమయ్యను ఉల్లాస ప్రభువునకి స్తోత్రం హల్లేలుయామిన్ హల్లే ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూదాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము హల్లేలుయా మిన్ హల్లే స్త్రీ తన బిడ్డను మరచిన మర్చును స్త్రీ తన బిడ్డను మరచిన మర్చును మా ప్రభు మమ్మును మరుబడుగా స్త్రీ తన బిడ్డను మరచిన మచ్చును మా ప్రభు మా అమ్మును మరువడుగా చూడుము నారచెత్తిలోనే చెక్కి తీని అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకోను हल्लेलुया, या हल्लेलुया, हेलूर निची प्रभु चूपे रक्षण चूदा शुकू कनबड़ा हल्लेलुया,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 నడిపింపజేయును ప్రభువే పురము हल्ले या मे हेलू या ऊर क्रभु चूपे रक्षण चूदा शुकड़ कनबड़ा हल्ले या मेन हल्ले या నిబరం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువిని తోడు హల్లేలుయా ఆమేన్ హల్లేలుయా ఊరక నిలిచి ప్రభు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాముయా థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లో అందరికీ ప్రైజ్ లోడ్ లేదు మనం వాక్యంలోకి వెళ్దాము ప్రార్థన చేసుకొని ప్రభు అయిన ఏసుక్రీస్తు పేరిట అందరికి నా శుభ వందనములు పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన ఎస్ నీకు వందనాలు ప్రభ నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుస్తారో అక్కడ ఉంటానన్నావు ప్రభ అవును ప్రభ ఇప్పుడు మా మధ్య నువ్వు ఉన్నావు నీ యొక్క మాటలు ప్రభా నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా నాయన నీవే నీ స్వరం ద్వారా మాట్లాడు ప్రభ అవును ప్రభ మా నోటి మాటలు ప్రభ ఒక తల వెంట్రుక కూడా రాల్చలేవు ప్రభ ఒక పాపిని పరిశుద్ధపరచలేవు ఒక హృదయానికి ఉన్న కాఠిన్యాన్ని కూడా తొలగించలేవు ప్రభ ఎందుకంటే మాలో ఏ శక్తి లేదు ప్రభ ఎప్పుడైతే నాయన మేము మిమ్ము కలిగి ఉంటామో నేను మిమ్మల్ని ధరించుకుంటామో ప్రభ మీరు మా వశమైనప్పుడే ప్రభ నాయన తండ్రి మా నోటి మాటలే నీ మాటలు ఆ మాటల్లో శక్తి ఉంది ఆ మాటల్లో ఎంతో ప్రభావం ఉంది ప్రభ ఎంతటి కఠినమైన హృదయమైనా ఎలాంటి రోగస్తుడైనా ఎలాంటి దయ్యాలతో పీడింపబడినైనా అది ఏదైనా కానీ మీ నోటి మాటకు ప్రభా అది లొంగాల్సిందే అది మారాల్సిందే అది స్వస్థత పొందాల్సిందే ప్రభా కాబట్టి నాయన నా స్థానంలో ఉంటే నువ్వు ఎట్లా నాయనా ఆయన వాక్యోపదేశం చేస్తావో ప్రాభ అలాంటి సహాయం నాకు కావాలా అలాంటిని నడిపింపు నాకు కావాలా అలాంటి మాటలే నా నోటి నుంచి నువ్వు మాట్లాడాలా ప్రాభ కాబట్టి సహాయపడమని నాయనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభ కాబట్టి నాయనా నీ ఆశ్రయంతో నీ ఆధారం నీ మీద ఆధారపడుతూ నాయన వాక్యోపదేశం చేస్తున్నాను మీరే నా ద్వారా మాట్లాడి బలపరచమని నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ ఈరోజు ఇప్పుడు మనం మత్తాయసు వార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాము ఇక్కడ ఏముందంటే మత్తాయసు వార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాము ఏసుక్రీస్తు జన విధానం మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ ఏసపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండును ఇది ఈరోజు మనం ధ్యానించాల్సిన అంశం ఏంటంటే మన ప్రభు యొక్క జన్మ విధానం ఈ లోకంలో ఆయన ఎట్లా జన్మించిండు దానికి ఆయన ఎట్లా ఆయన బిడ్డల ద్వారా మాట్లాడిండు కాబట్టి ఆయన రాకడ కూడా ఆయన ఏం చెప్పిండు అనేదే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం కాబట్టి ప్రభువే సహాయకుడు ఆయననే మనల్ని నడిపిస్తాడు కాబట్టి చూడండి మన ప్రభు యొక్క తల్లి అయిన మరియా చూడండి ఆ యొక్క ఏసేపు వాళ్ళిద్దరూ ఇంకా వివాహం కాలేదు వాళ్ళిద్దరూ ఇంకా ఏకం అవలేదు కాబట్టి చూడండి వాళ్ళు ఏకము మునిపే మన ప్రభు తల్లి అయిన మరియా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నది తర్వాత ఏం జరిగిందంటే పంతొమ్మిదో వచనము ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడై ఉండి కాబట్టి ఇక్కడ ఏసేపు యొక్క గుణగణం ఏంటంటే నీతి మంతుడు ఈయన యథార్థవంతుడు కాబట్టి చూడండి ఆమెను అవమాన పరచ రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును అంటే ఈయన నీతి కాబట్టి చూడండి ఈ యొక్క ప్రేమ అనేక పాపాలను కప్పుతుందా లేదా కాబట్టి ఈయన నీతి కాబట్టి ఆమె గర్భవతి అయింది కాబట్టి ఈయన చూడండి ఈ లోకంలో ఎవరైనా అట్లా గర్భవతి అయ్యి చూడండి ఏకము గాక మునిపే అయితే ఎంత భయంకరంగా వాళ్ళని బాధ పెడతారు బహిరంగంగా తీసుకొచ్చి వాళ్ళని బయటపెట్టి ఇట్లా నువ్వు అట్లా కానీ ఏసేపు అలా ఆలోచించలేదు కాబట్టే ఆయన నీతిమంతుడు కదా కాబట్టి ఆయన ఆమెను అవమాన పరచలేదు అంటే ఆయన దృష్టిలో ఆమె పాపం చేసిందే కానీ ఎప్పుడైతే ఏసేపుకు మరియప అట్ల ప్రేమ ఉందో అయన ఏం చేసేండు ఆమెను విడనాడాలనుకున్నాడు కానీ ఆమెని అవమానపరచాలని ఆయన తలంచలేదు కాబట్టి ఆయన ఆమెని అవమానపరచ నొల్లక ఆయన రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను ఇక్కడ ఇరవయో వచనంలో అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా ఆమె గర్భవతి అయిందో ఆమెను వివాహం చేసుకోవాలని ఏసేపు ఎప్పుడైతే అనుకున్నాడో ఆయన ఆమె గర్భవతి అవ్వడం ఆయనను ఎంతగానో కృంగదీసింది కదా కాబట్టి ఆమెను విడిచిపెట్టాలి ఆమెకు దూరంగా ఉండాలనుకున్నాడు కానీ ఆమె గర్భవతి అయిందని దాన్ని బహిరంగంగా తీసి ఆమెని అవమానపరచలేదు ఆయన ఆ రీతిగా ఆలోచనలతో ఉంటుండగా చూడండి దేవుని దూత ఆయనతో మాట్లాడి ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన కాబట్టి ఏసేపుతో దేవుని దూత మాట్లాడుతుంది నీ భార్య మన ప్రభువు దావీదు కుమారుడే కదా అంటే దావీదు గోత్రము నుంచి దావీదు సంత నుంచి వచ్చిన మన ప్రభు చూడండి నీ భార్య మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును కాబట్టి ఈయన ఎప్పుడైతే ఆమెను విడనాడాలనుకున్నాడో ఆయనలో ఆలోచనలతో ఉంటున్నా కాబట్టి ఇదిగో ఎందుకు ఇదంతా మనందరికీ తెలిసిన అంశాలే ఇవన్నీ మన ప్రభు జనన విధానం అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ ఇక్కడ మనం గ్రహించాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే చూడండి కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకు ఇమానుయలని పేరు పెట్టుదరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిను ఇమానుయలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము కాబట్టి ఈ చూడండి ఈ స్త్రీ గర్భవతి కుమారుని కన్నతది అని తన ప్రవక్త ద్వారా దేవుడు ఆయన పలికిండు అది నెరవేరుతుంది కదా కాబట్టి ఆ ప్రవక్త ఎవరంటే ఏషయా గ్రంథంలో ఉంది ఏడో అధ్యాయము పద్నాలుగో వచనంలో కాబట్టి ప్రభువే తాను యొక్క సూచన మీకు చూపును కాబట్టి ఆయన రాకడా రెండో రాకడ కూడా మనకు ప్రభు కొన్ని సూచనలు చెప్పిండు మనం తర్వాత ధ్యానిద్దాం దానికి ముందు ఇక్కడ ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్తుండంటే కాబట్టి ప్రభువే తాను యొక్క సూచన మీకు చూపును ఏంటి ఆ సూచన అంటే ఆలకించుడి అంటే వినమంటుండు మనల్ని ఆ మాట ఏంటంటే కన్యక గర్భవతి కుమారుని కని అతను ఇమ్మానియలు పేరు పెట్టును కాబట్టి ఈ ఏషియా ప్రవక్త చూడండి మన ప్రభుకి మధ్య గ్యాపు ఏడు వందల సంవత్సరాలు ఉంది అంటే ఏడు వందల సంవత్సరాల కిందటే ప్రభు మన తండ్రి ఆయన జననం గురించి ఈ యొక్క ప్రవక్తకి ఆయన బయలుపరిచిండు ఒక సూచకగా చెప్పిండు కాబట్టి ఈ ఏడు సంవత్సరాలు ఆయన ప్రవచించిండు ఆయన ఈ లోకంలో జన్మిస్తానని కాబట్టి ఆ జననం మనందరికీ తెలుసు కానీ ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఎంతమంది ఈ ఏషయా ప్రవక్త ఈ యొక్క ప్రవచనము ఆయన నోటి మాట ఈ సూచన కొరకు కనిపెట్టుకున్నారు అది మనం చూద్దాం కాబట్టి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతను ఇమ్మానియలను పేరు కాబట్టి ఏషియా ప్రవర్త ఏడు సంవత్సరాలు మన ప్రభు ఈ లోకంలో జన్మించక మునిపే ఒక సూచక క్రియగా ఆయన చెప్పిండు కాబట్టి ఇక్కడ చూస్తే మత్తై సువార్త ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో యాసేపు ఏసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని కాబట్టి ఆయనలో ఎప్పుడైతే ఆలోచనలకు స్వస్థత వచ్చిందో తన హృదయంలో ఉన్న అనుమానం అనేది పోయిందో ఇంకా ఆయన నమ్మిండు కాబట్టి చూడండి తన భార్య అయిన చేర్చుకున్నాడు అంతకుముందు ఆయన అవమానం ఆయనకి అవమానము అనుమానం ఉంది ఆయన ఆలోచనలు సరిగా లేవు కాబట్టి ఆమెనేమో రహస్యంగా విడనాడాలనుకున్నాడు కానీ ఆమెను బహిరంగంగా ఆమెను చేయాలన్న ఎందుకంటే ప్రేమ అలా ఉంటది కాబట్టి చూడండి ఇక్కడ ఏం జరుగుతుండ దేవుడు ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను కాబట్టి ఇక్కడ ఏషయ్య ప్రవక్త చెప్పిండు స్త్రీ ఒక కన్యక గర్భవతి కుమారుని పేరు అని ఇమ్మానియల్ పేరు పెట్టదు మన ప్రభు ఈ లోకంలో జన్మించక మునిపే ఏడు వందల సంవత్సరాలు కిందటే ఆయన చూడండి పేరుతో సహా ఒక స్త్రీ కన్యక గర్భవతి కుమారుని అంత చెప్పిండు కాబట్టి ఈ ప్రవచనము నెరవేరిందా లేదా కాబట్టి చూడండి ఇక్కడ తర్వాత రెండో అధ్యాయం ఒకటో వచనంలో రాజైన ఏ రోజు దినముల దేశపు బెత్లహేములో ఏసు పిమ్మట ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చి కాబట్టి ఇక్కడ చూడండి ఎవరు ఈ తూర్పు దేశపు జ్ఞానులు కదా ఇక్కడ పేర్లోనే వాళ్ళు ఏంటంట జ్ఞానవంతులు కాబట్టే వీళ్ళు గ్రహించగలిగినరు మిగతా వాళ్ళంతా అజ్ఞానంతో ఉన్నారు కాబట్టి ఆయన పుట్టుకను గ్రహించలేకపోయినారు ఈరోజు చూడండి మన ప్రభు ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే ఆయన చెప్పింది మనం జ్ఞానంతో మెలుకుగా ఉండాలా ఎప్పుడైతే మెలుకుగా ఉన్నవాడే జ్ఞానంతో నడుచుకుంటాడు కాబట్టే సమయము పోనీక సద్వినియము చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక మీరు జ్ఞానుల వలె నడుచుకోమన్నాడు ఎందుకు జ్ఞానుల వలె నడుచుకోవాలంటే మనం మెలుకుగా ఉండగలుగుతాం కాబట్టి ఆయన ఏసయా ప్రవక్త ఎప్పుడైతే ఏడు వందల సంవత్సరముల కిందట ఆయన ప్రవచించిండో ఆయన ఒక సూచక క్రియ మన ప్రభు ఈ లోకానికి వచ్చే అది చూపించిండో దానిని ఎవరు గ్రహించగలిగినరంటే ఈ తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళ పేరులోనే జ్ఞానులని ఉందంటే వీళ్ళున్నారు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళంతా ఏమైపోయినారు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వాళ్ళు ఆయనని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళు ఏమైపోయినారంటే వాళ్ళంతా అజ్ఞానంతో నిద్ర మత్తులు అయిపోయినారు కాబట్టి వాళ్ళ దాన్ని చూడలేకపోయినారు కాబట్టి చూడండి మత్తాయి సువార్త రెండో అధ్యాయం రెండో వచనంలో కూడా యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు తూర్పు దీక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించుతామని వచ్చి చెప్పిత్రి కాబట్టి వీళ్ళు ఆ యూదుల రాజు దగ్గరకు వచ్చి చూడండి మన ప్రభువే కదా ఈ లోకంలో జన్మించండు వీళ్ళు జ్ఞానవంతులు కాబట్టి వాళ్ళు ఏ రాజు దగ్గరకు వచ్చి ఎక్కడ ఉన్నారని అడుగుతుంటే చూడండి ఏ రాజు ఈ సంగతి విన్నప్పుడు కదా ఏ సంగతి మన ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన ఎక్కడ పుట్టిండని ఈ తూర్పు దేశ జ్ఞానులు ఆయన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఆయనకి ఏమొచ్చింది ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుషలేము వారందరూ కలవరపడిరి కదా ఎందుకు కలవరపడ్డారంటే చెప్పండి వీళ్ళు మెలుకుగా లేనివాడే కలవరపాటు కదా కాబట్టి చూడండి ఆ రాజుతో పాటు ఎరుషలేము వారందరూ కలవరపడ్డారు ఈరోజు మన ప్రభు రాకడ కూడా చూడండి ఎవరైతే జ్ఞానంతో లేకపోతే ఆ జ్ఞానంతో నడుచుకుంటారో వాళ్ళంతా ఆ దినము కలవరపాటవుతారు వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందంటే చూడండి ఎందుకు మనకి ఈ మాటలు చెప్తుండంటే ఏషేయా ప్రవక్త ప్రవచించండు ఆయన జనన విధానం గురించి ఈ లోకంలో ఆయన జన్మించిన విధానం గురించి ఆ ప్రవచనము నెరవేరడానికి ఏడు సంవత్సరాలు పట్టింది మన ప్రభు అందరూ మెస్సయ్య పుడతాడు పుడతాడని అనుకుంటున్నారు కానీ దాన్ని జ్ఞానంతో గ్రహించింది ఈ తూర్పు దేశపు జ్ఞానులే అంటే చాలా తక్కువ మందే ఆయనను గ్రహించగలిగిండ్రు ఆయన పుట్టుక విధానం జనన విధానం మిగతా వాళ్ళందరూ ఏమైపోయినారు కాబట్టి ఈరోజు మనకి ప్రభు చెప్పిండు కొన్ని సూచిక క్రియలు ఇచ్చిండు కాబట్టి ఆయన రాకడ గురించి కాబట్టి ఇక్కడ చూడండి అప్పుడు కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రలందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను కాబట్టి వాళ్ళందరినీ ఈ యొక్క రాజు పిలిచి అడుగుతుంటే అందుకు వారు యూదయ బెత్లహేములోనే ఎలయనగా యూదయ దేశపు బెత్ల నీవు ఈదా ప్రధానులలో ఎంత మాత్రమునో దానవు కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవర్త ద్వారా రాయబడి ఉన్నదనిరి కాబట్టి ఇది కూడా చూడండి మన ప్రభువు ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ఎవరు ఆ ప్రవక్త అంటే మీకా గ్రంథము ఐదో అధ్యాయము రెండో వచనం చూస్తే బెత్లహేమ ఎఫ్రాత యూదావారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామం అయినను నా కొరకు ఇస్రాయేళ్లులను ఏలబోవు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను కదా కాబట్టి ఈ మీకా ప్రవక్త కూడా ఆయన జనన విధానం గురించి ప్రవచించండు ఏషయా ప్రవక్త కూడా ఆయన జనన విధానం ప్రవచించండు కాబట్టి ఈ ప్రవచనాలు ఆయన జన్మించినప్పుడు నెరవేరినయా లేదా కాబట్టి అవి ఎంతమంది చూడగలిగినంటే ఈ తూర్పు దేశపు జ్ఞానులే చూడగలిగిండు కాబట్టి దేవుడు ఎందుకు మనకి ఈ మాటలు చెప్తుండంటే మనకు ఆయన ఒక మాట చెప్పిపోయండు కొన్ని సూచక క్రియలు చెప్పిపోయాండు ఆయన రెండోరు అక్కడ నేను ఉదయం లేచి నాకెందుకో దేవుడు ఎప్పుడు నేను చదవలేదు కానీ ఇది ఎందుకో దేవుడు నాకు బయలుపరిచండు ఇవి ఎక్కడ ఈ మీకా ప్రవక్త ఈ ఏషయా ప్రవక్త ఎందుకు దేవుడు బయలుపరిచిండంటే ఆయన జనన విధానం గురించి ఆయన చెప్పిండు ఆయన బిడ్డల ద్వారా ప్రవక్తల ద్వారా అవి నెరవేరినాయి కాబట్టి ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తుంది ఆయన రెండోరు అక్కడే కదా కాబట్టి దాని గురించే దేవుడు నాకు చూపించాడు కానీ నాకు ఆశ్చర్యకరం అనిపించింది ఏంటంటే చూడండి మెస్ అయ్యా పుడతాడు పుడతాడు పుడతాడు అనుకుంటున్నారు కానీ ఆయన పుట్టిన దాకా కూడా ఎవ్వరు చూడలేకపోయినరా లేదా ఈరోజు మన ప్రభు వస్తాడు వస్తాడు అనుకుంటున్నారు కానీ దానిని ఎంతమంది ఈ తూర్పు దేశపు జ్ఞానుల్లాగా గ్రహించగలిగిన వాళ్ళే చూడండి ఆ దినము కలవరపాటు పడరు వాళ్ళు ఆయన దగ్గర ఉండగలుగుతారు కాబట్టి ఇక్కడ చూస్తే మత్తాయి సువార్త రెండో అధ్యాయము ఆరో వచనము అంతటా ఏ ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారము తెలుసుకొని చూడండి వాళ్ళని రహస్యముగా పిలిపించి ఆయన ఏం జరుగుతుండో మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనకు పూజించినట్లు నాకు వర్తమానం తేండని చెప్పి వారిని బెతులహీమకు పంపెను కాబట్టి ఇది మీ అందరికీ తెలిసిందే తర్వాత వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఎప్పుడైతే మీరు వెళ్ళి ఆయన ఎక్కడ పుట్టిండో చూసి నాకు తిరిగి వర్తమానం చెప్తే నేను కూడా ఆయనని పూజిస్తాను ఆయనని సేవిస్తాను అని ఈ రాజు ఆయనకు చెప్తే వాళ్ళ మాట విన్న తర్వాత వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉన్నిన చోటికి మీదగా వచ్చే నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను కాబట్టి ఆ నక్షత్రమే వాళ్ళని ఎక్కడైతే మన ప్రభు జన్మించండో ఆయన పశువుల పాకలో అక్కడ జన్మించిన ఆ స్థలం దగ్గరికి ఈ తూర్పు దేశపు జ్ఞానులను తీసుకువెళ్ళింది కాబట్టి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిల ఆయనను పూజించి తన పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిను బోలముగా కానుకలుగా ఆయనకు సమర్పించిరి కాబట్టి వీళ్ళు వచ్చి ఆయననే ఈ లోకానికి వచ్చిన రక్షకుడు అని వీళ్ళకి అర్థమైపోయి ఆయన ఎదుట సాగిలపడి ఆయనని పూజించి వీళ్ళు ఏదైతే వాళ్ళ దగ్గర తీసుకుందన్నీ ఆయనకు సమర్పించి తర్వాత ఏ రోజున వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి మార్గమున తమ దేశమునికి వెళ్ళిరి ఎందుకంటే చూడండి ఆ హేరోధురాజు రహస్యముగా పిలిపించిన ఆయన ప్రభు నిజంగా ఆయన దగ్గరకు వచ్చి పూజించి ఆయనను సేవించి ఆయన దగ్గర ఉండాలని రాలేదు ఆయన కాబట్టి ఆ దూత ప్ర చెప్పినప్పుడు ఆయన మాటల ప్రకారంగా వీళ్ళు వెళ్ళకుండా వీరు వేరొక మార్గాన వాళ్ళు వెళ్ళవలసిన ప్రదేశానికి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినారు కాబట్టి రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్న మందు ప్రత్యక్షమై ఏ ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకపోచున్నాడు గనుక నువ్వు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను మీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పను కాబట్టి ఈ దూత చూడండి ఏం చేస్తుంది ఆ తూర్పు దేశపు జ్ఞానులకి చెప్పింది మీరు తిరిగి అక్కడ వెళ్ళకుండా మీరు వెళ్ళాల్సిన వేరే మార్గాన్ని వెళ్ళమని అలాగే ఇక్కడ ఏసేపు మరియకు కూడా ఆ ఒక శిశువును తీసుకొని మీరు ఐగుప్తునికి వెళ్ళమని చెప్తుంది మళ్ళీ నేను ఎప్పుడైతే మీకు వర్తమానం ఇస్తానో మీరు తిరిగి అప్పుడు ఇక్కడికి రమ్మని చెప్తే వీళ్ళు ఆ ప్రకారంగా అప్పుడు అతడు లేచి రాత్రి శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు చూడండి ఏషయ్య చెప్పిన మాట నెరవేర్చబడినట్లు ఆయన కన్యక కుమారు గర్భవతి అయి కుమారుని కనింది ఆ ప్రవచనము నెరవేరింది తర్వాత ఇక్కడ చూస్తే ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట ఇక్కడ నెరవేర్చబడుతుంది అంటే ఆయన జనన విధానము దానిని ఎంతమంది గ్రహించిండ్రంటే ఎవ్వరూ గ్రహించలేకపోయిండ్రు కదా కాబట్టి ఈరోజు ఇవి మనకెందుకు దేవుడు చూపిస్తుందంటే మనకు చివరిగా అర్థమవుతుంది ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఏ రోజు మరణం వరకు అక్కడ నుండెను కాబట్టి ఇక్కడ ఈ ప్రవచనం ప్రవచించిన ప్రవక్త ఎవరంటే హోసయా ప్రవక్త ఎక్కడంటే పదకొండో అధ్యాయము ఒకటో వచనంలో ఇస్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశములో నుండి పిలిచి కాబట్టి మన ప్రభు ఆ ఐగుప్తుకి పారిపోయి అక్కడ ఆయన ప్రేమ కలిగి ఆయన కుమారుడా కాదా ఆయన ఎప్పుడైతే బాప్తిసం పొందినప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చిందా లేదా ఈయన నేను ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అని ఒక స్వరం వినబడిందా లేదా కాబట్టి ఎప్పుడైతే ఆ ఏరోజు రాజుకి ఆ దూత వచ్చి చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేసినారు ఐగుప్తులకి అక్కడ మన ప్రభు ఈ ప్రవచనము ఓషయ్య ప్రవక్త చూడండి ప్రభు జన్మించక మునిపే ఈ పరిణామాలన్నీ చూపించిండు కాబట్టి ఇస్రాయేలీ బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తి దేశంలో నుండి పిలిచి ఈ ప్రవచనము నెరవేరింది ఓషయ్య చెప్పిన ప్రవచనం నెరవేరింది అలాగే ఇక్కడ మీకా ప్రవక్త చెప్పిన ప్రవచనము నెరవేరింది ఇప్పుడు హోషయ్య చెప్పిన ప్రవచనము కూడా నెరవేరింది తర్వాత ఇప్పుడు మత్త వార్త రెండో అధ్యాయమ పదారో వచనంలో ఆ జ్ఞానులు తన్ను అపహసించరని ఏ గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని కాబట్టి ఈ రాజులు ఈ రాజు నేను వాళ్ళని రహస్యముగా వాళ్ళకి పిలిపించి మీరు వెళ్ళి నాకు వర్తమానం చెబితే వీళ్ళు అది మోసమని గ్రహించిన తర్వాత వీళ్ళు తిరిగి వేరొక మార్గాన వెళ్ళిపోతే ఇంకా ఈ ఏ అర్థమైపోయింది కాబట్టి ఆయనకి ఆగ్రహం వచ్చింది కోపం వచ్చింది తర్వాత తను జ్ఞానుల వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లహేములోని దాని సకల ప్రాంతములోను అంటే దాని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలన్నిటిలో రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ కదా మొత్తము రెండు సంవత్సరాల నుంచి ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళు మొత్తాన్ని ఆయన చంపేకిచ్చండు కానీ మన ప్రభు అక్కడ లేడు ఎక్కడ ఉన్నాడు ఆయన ఆయన ఎక్కడికి పోయిండు ఐగుప్తుకి మన ప్రభు వెళ్ళిపోయిండు కాబట్టి అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను కదా అంగలార్పే కదా ఏడుపే కదా ఆ తల్లి ఆ బిడ్డలుగా ఆ బిడ్డలు గల్ల తల్లిదండ్రులంతా ఏడిపే కదా కదా అది ఏడుపు మహారోదన కదా బిడ్డలను పోగొట్టుకుంటే రెండు సంవత్సరాలు చిన్న పిల్లలందరినీ కాబట్టి అక్కడ ఏడుపు అంగలార్పు జరిగిందా లేదా కాబట్టి మత్త వార్త రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో కూడా రాహీలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండెను అని ప్రవక్త అయిన ద్వారా చెప్పబడిన వాక్యము ఇక్కడ నెరవేరింది చూడండి ఒక స్త్రీ కన్యక గర్భవతి కుమారుడు కంటది అని ప్రవక్త చెప్పిన ప్రవచనము నెరవేరింది కాబట్టి బెత్లహేములో నుండి నేను ఏర్పరచుకున్నాను మీకా ప్రవక్త ప్రవచించిన ప్రవచనము నెరవేరింది ఓషయ ప్రవక్త ఐగుప్తులో నుండి నా చూడండి ఆ ప్రవచనం నెరవేరింది ఇప్పుడు ఇరిమియా ద్వారా చెప్పబడిన ప్రవచనము కూడా నెరవేరింది కాబట్టి ఈ అన్ని ప్రవచనాలు ఆ నెరవేరక ముందు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మధ్యలో కాబట్టి ఇన్ని సంవత్సరాలు జ్ఞానిస్తున్న ఆయన బోధకులు కావచ్చు ఆయన దాసులు కావచ్చు ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు కావచ్చు వీళ్ళంతా ఏమైపోయినట్టు జ్ఞానంతో నడుచుకుంటే తూర్పు దేశపు జ్ఞానుల్లాగా ఆయన జనన విధానం వీళ్ళు చూడగలిగే వల్ల కానీ వీళ్ళు అజ్ఞానంతో నిద్ర కాబట్టి ఈ ప్రవచనాలు నెరవేరే సమయానికి ఎవ్వరూ లేకుండా కాబట్టి ఇరిమియా ఏం చెప్పిండంటే ఇరిమియా గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేనో వచనంలో యహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి కదా ఏషయా ప్రవక్త ఒక సూచక క్రియ చెప్పి మీరు ఆలకించండి అని చెప్పిండు ఇరిమియా కూడా మీరు ఆలకించండి అంటే మీరు ఆలకిస్తే ఏమవుతుంది ఆ మాటలు మీ హృదయంలో ఉంటాయి కాబట్టి నువ్వు ఆలకించినావా లేదంటే ఒట్టిగా విని మర్చిపోయినావా కదా ఆలకించిన వాళ్ళు ఏం చేస్తారు జాగ్రత్త పడతారు కనిపెట్టుకుంటారు వాళ్ళే వాక్యము విని దాని ప్రకారంగా ప్రవర్తించేవారు అదే వాక్యం విని ప్రవర్తించని వారు ఎట్లా ఉంటారు ఆ మాటలు హృదయంలో లేకపోతే ఏమవుతుంది మర్చిపోతారు యథావిధిగా ఉంటారు కాబట్టి యహోవా ఇలాగూ సెలవిచుచున్నాడు ఆలకించుడి రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి ఇది ఇర్మియ ప్రవక్త చూడండి ఇక్కడ ఏ రాజు ఆ రెండు సంవత్సరాల కింద ఉన్న పిల్లలందరినీ వధించమని చెప్పింది అది జరగడానికి ఇది జరగడానికి కానీ ఇది జరుగుతుందని ఆల్రెడీ ప్రభు ఎంత స్పష్టంగా తేటగా ఇరిమియా ద్వారా చూపించిండు ఏషయ ద్వారా చూపించండు ఓషయ ద్వారా చూపించిండు మీక ప్రవక్త ద్వారా చూపించాడు కాబట్టి రామాలో అంగలర్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నాయి రాహేలు తన పిల్లల గురించి ఏడ్చుచున్నది వీళ్ళు చూడలేదు కానీ వీళ్ళు భవిష్యత్తును చూడండి ప్రభు వీళ్ళకి చూపించిండు అప్పుడు జరగబోయేది ఇప్పుడే కాబట్టే వీళ్ళు రాయగలిగ్రు ఆ ప్రవచనాలు ఎందుకంటే రాహేలు తన పిల్లలని గురించి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమెను వారి గురించి ఓదార్పు పొందనొల్లకొన్నది కాబట్టి ఇర్మియా ప్రవచనము నెరవేరింది మన ప్రభు పుట్టిన తర్వాత తర్వాత మత్తాయి సువార్త రెండో అధ్యాయము పంతొమ్మిది ఏ రోజు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో ఏసేపు నాకు స్వప్నమందు ప్రత్యక్షమై నువ్వు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేల్ దేశముకు వెళ్ళుము కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క రాజు చనిపోయిన తర్వాత చెప్తింది కదా దూత ఏసేపుకు నేను మళ్ళీ నీకు వర్తమానం తెలియజేసే వరకు నువ్వు ఇక్కడే ఉండి తర్వాత రమ్మని కాబట్టి ఆ మాట ప్రకారంగానే దూత మళ్ళీ ఏసేపుకు ప్రత్యక్షమయ్యి నువ్వు ఇస్రాయల్ దేశకు వెళ్ళమనింది కాబట్టి శిశువు ప్రాణము తీయ చూచినా వారందరూ చనిపోయారని చెప్పెను అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేల్ దేశమునకు వెచ్చెను అంతటా ఆర్కెలాయు తన తండ్రి అయిన ఏ ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్న దేవుని చేత బోధింపబడిన గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపరం ఉండెను ఆయన నజరేయుడనబడినని ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేర్చినట్లు ఇలాగ జరిగెను కాబట్టి చూడండి మన ప్రభు జన విధానము ఆయన చూడండి మీకా ప్రవక్త హోషయ్య ప్రవక్త ఇర్మియా ప్రవక్త ఏషయ్య ప్రవక్త వీళ్ళంతా ప్రవచిస్తూనే ఉన్నారు మెస్ అయ్య పుడతాడు పుడతాడని కానీ ఎంతమంది ఆలకించి దాని కొరకు కలిపెట్టుకోగలిగినరంటే ఆయన ఈ లోకంలో పుట్టిన వరకు కూడా ఎవ్వరు చూడలేకపోయినారు ఎందుకంటే చూడండి మన ప్రభు కూడా ఆయన తిరిగి వెళ్ళి నేను మరలా మీ వద్దకు వస్తాను అని చెప్పిపోయి కదా కానీ ఎంతమంది దాని కొరకు కనిపెట్టుకోగలుగుతున్నాము ఎంతమంది దాని కొరకు వేచి చూడగలుగుతున్నామంటే చూడండి ఎందుకంటే ఆయన వచ్చిన దినము మనకి భయంకరంగా కలవరపాటు ఉంటుంది కాబట్టి దేవుడు నువ్వు నేను మనం కలవర ఎందుకంటే ఈ ఎవరైతే ఆయన మీద నమ్మకం పెట్టి ఆయన మాట ప్రకారంగా నడుచుకున్న ఈ ప్రవర్తల మాటల ప్రకారంగా వాళ్ళు ఉండుంటే వాళ్ళు చూడగలిగే వాళ్ళు కానీ అందరూ చూడండి ఆయన బిడ్డలందరూ మరిచిపోయిండ్రా లేదా కాబట్టి ఇక్కడ కీర్తనల గ్రంథంలో చూస్తే ఇరవై అధ్యాయం ఆరో వచనము నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడు ప్రజల చేత తృణీరి తృణీకరింపబడిన వాడను మన ప్రభువు తృణీకరింపబడిందా లేదా ఇద్దరును తీసుకొచ్చి వీళ్ళిద్దరిలో మీకు ఎవరు కావాలంటే అందరూ చూడండి పాపం చేసిన వారిని ఎన్నుకున్నారు కానీ ఆయన నోటిన ఏ పాపము లేదు ఆయనలో ఏ చూడండి కానీ ఆయన పాపి అని ఆయనని తృణీకరించి ఆయనని శిలువలో పెట్టిండ్రా లేదా ఈ ప్రవచనం కూడా నెరవేరిందా లేదా చూడండి మనందరికీ తెలుసు మన ప్రభు కొత్త నిబంధనలో తర్వాత ఆయన ఎన్నో శ్రమలు పడి అంటే ఆయన ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆయన మరణించిన దాకా అప్పుడు చూడగలిగారు కానీ ఏసయా ప్రవక్త ఆయన ఎంత స్పష్టంగా ఆయన లోకంలో వచ్చి అది జరిగేది ఎంత తేటగా చెప్పిండంటే ఏసయా గ్రంథంలో యాభై అధ్యాయము మూడో వచనంలో చూస్తే చూస్తే ఎంత స్పష్టంగా అంటే అతడు తృణీకరింపబడిన వాడును ఆయన మనుష్యుల విసర్జించబడిన వాడును వ్యసన గ్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులను చూడనొల్లని వాడు గాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే కదా ఆయనని ఎక్కడ ఎన్నిక చేయగలిగ్రు ఎవరు ఆయనని సిలువకి అప్పజెప్పిండ్రు ఎవరు ఆయనని అప్పగించురు ఆయనతో పాటు నా ఆ పన్నెండు మంది శిష్యుల్లో యూదా కాదా ఆయన మోసం చేసిందా లేదా ఎవరు ఆ పరిసయలు సర్దుకయలు ఎవరు వాళ్ళే కదా ఆయన దైవ దూషణ చేస్తుండు కదా ఆయనని వాళ్ళు అప్పజెప్పి ఆయనను హింస పెట్టేలాగా చేసినరా అంటే మన ప్రభు ఏషయ ప్రవక్త ఎంత స్పష్టంగా చేస్తుంటే ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వాళ్ళకి నిజంగా వాళ్ళ ఆత్మీయ స్వస్థత ఉంటే ఇవి చూడగలిగే వాళ్ళ ఆయన ఎంత స్పష్టంగా అతడు తృఢీకరింపబడిన వాడును ఆయన మనుష్యుల వలన విసర్జించబడిన వాళ్ళే కదా ఈ మనుషులంతా ఆయనను విసర్జించినరా లేదా ఆయన దైవ దూషణ చేస్తుండు ఆయన పాపం చేస్తుడు ఆయన ఒక అపద్ధికుడు ఆయన ఒక మోసగాడు ఆయనని ఒక దేవుడు ఈ లోకంలో అని విసర్జించినరా కాబట్టి చూడండి ఏషియా గ్రంథము యాభై అధ్యాయము నాలుగో వచనంలో కూడా నిశ్చయముగా చూడండి ఎప్పుడైనా ఒక ప్రవచనము ఒక వాక్యము నిశ్చయముగా అనే మాట ఉంటే అది అది జరుగుతుంది అది జరిగేటానికి నువ్వు ఉండొచ్చు నేను ఉండకపోవచ్చు ఎవరున్నా ఉండకపోయినా ఆ ప్రవచనం నెరవేర్తుంది కాబట్టి ఇక్కడ చూడండి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వానిగాను కదా ఆయన శరీరము ఎంతగా నెలగొట్టబడిందా లేదా మెత్తబడిపోయిందా లేదా ఆయన వదకుతేబడిన గొర్రె పిల్లలాగా ఆయన తను తాను అర్పించకుండా లేదా కదా ఆయన మన రోగాలను భరించిందా లేదా మన వ్యసనాలే కదా మన పాపాలే కదా ఆయన వహించిందా లేదా ఆయన మెత్తబడిన వాని దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమ నొందిన వాని కదా ఆయనని ఎంతగా ఈ లోకం శ్రమంలో పోనిచ్చిందా లేదా ఆయనని అవమాన పరిచిందా లేదా ఆయనని బాధ పరిచిందా లేదా కానీ దేవుడు చూడండి ఏషయా ప్రవక్త ఆయన చూడండి ఎంత స్పష్టంగా ఆయన మన ప్రభు ఈ లోకంలో జన్మించక మునిపే ఏడు వందల ఎంత కాలమో ఆయనకి ఈయనకి మధ్యలో ఉన్న కాలం ఎంత స్పష్టంగా చెప్పిండు ఇవన్నీ నెరవేరలేదా ఆయన చూడండి ఏషయ గ్రంథము యాభై మూడో అధ్యాయం ఐదో వచనం మన అతిక్రమ క్రియలను బట్టి ఎవరి అతిక్రమ క్రియలను బట్టి మన చూడండి ఈ లోకం ఈ లోకం గురించి చెప్తుడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను కదా మన కొరకే కదా ఆయన శిలువ భారాన్ని మోసింది ఈ లోకానికి వచ్చింది కాబట్టి ఇవన్నీ జరిగినాయా లేదా ఈ ప్రవచనాలన్నీ మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడేను కదా మన దోషాలేంది మన పాపాలే కదా వాటిని బట్టి ఆయన నలగొట్టబడిందా లేదా మన సమానాథమైన శిక్ష అతని మీద పడేను ఎవరు అతడు మన ప్రభువే కదా ఎవరి మీద పడ్డాయి మన శిక్ష అంత అంటే మన ప్రభు మీద ఇది ఎవరు ప్రవచిస్తున్నారు ఏషయ ప్రవక్త అప్పటికి ఆయన జన్మించిండా అంటే ఆయన జన్మించలేదు కానీ ఆయన చూడండి ఎంత స్పష్టంగా చూపిస్తుండడు మనకి ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నాం కదా కదా ప్రకటన గ్రంథంలో జరగబోయేది ఇప్పుడు మన ప్రభు ఎట్లా ఈ లోకానికి జన్మించినప్పుడు జరిగే అన్నీ ఈ ఏషయ ప్రవక్త అంత స్పష్టంగా చూపించినప్పుడు యహోను భక్తుడు కూడా ప్రకటన గ్రంథం అంతా చూపిస్తుండే కదా ఆయన వచ్చే రాకడప్పుడు ఏం జరుగుతుందని కాబట్టి అవి కూడా నెరవేరుతాయి కాబట్టి అవి నెరవేరుతాయి కాబట్టి మనలో జాగ్రత్త ఉండాలా మనం ఆలకించాలా ఆయన మాటలు ఆలకించిన మనం ఏం చేయాలా అవి హృదయంలో పెట్టుకోవాలా వాటి ప్రకారంగా మనం నడుచుకొని జీవించాలా లేదంటే మనకి ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ పరిస్థితులన్నీ మనం ఫేస్ చేయక తప్పదు చూడండి మన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది కదా ఆ కలవరి తెలువలో ఆయన పొందిన గాయాల్లోనే మనకి స్వస్థత కదా ఆ ప్రవచనం మనం ఒకటో పే రెండో పేతు ఒకటో పేతుల్లో అధ్యాయంలో చూస్తే ఇక్కడ చూడండి ఏషియా ప్రవక్త ఆయన ఇంకా లోకంలో జన్మించక మునిపే ఆ జరిగే సంఘటనలన్నీ ఎంత స్పష్టంగా తేటగా మనకి చూపించిండు ఆయన కానీ ఆ కాలంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఇవి చూడగలిగినరు ఎంతమంది అవి వాళ్ళ హృదయాల్లో పెట్టుకోగలిగినరు ఎవరు పెట్టుకున్నారు ఆయన జన్మించిన తర్వాత ఒక తూర్పు దేశపు జ్ఞానులే వాళ్ళు జ్ఞానులు కాబట్టే చూడగలిగినారు వీళ్ళంతా ఎవరు అజ్ఞానులు కాబట్టే నిద్రమత్తులైపోయినారు కదా మెలుకుగా ఎక్కడ ఉన్నారు ఆయన పుట్టిన విధానం ఈరోజు మనకి చూడండి ఆయన రెండో రాకడా నువ్వు మెలుకుగా ఉండకపోతే చూడండి మన పరిస్థితి ఎంత దారుణంగా భయంకరంగా ఉంటది కాబట్టి చూడండి ఏసే గ్రంథము యాభై మూడో అధ్యాయం వచనం మనమందరూ గొర్రెల త్రోవ తప్పిపోతేమి కదా మనమంతా గొర్రెల కదా నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును కాబట్టి మనమంతా త్రోవ తప్పిపోయిన గొర్రెలమే మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను కలిగెను చూడండి తనకిష్టమైన ఎవడి ద్వారా ఆరే ఈరోజు క్రైస్తవులు లేరా ఈరోజు ఆయన ఏర్పరచుకున్న సేవకులు లేరా ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాలు ఒక్కొక్క బోధలు ఎవరు ఆయన నడవవలసిన త్రోవలో ఉన్నారు కదా తనకిష్టమైన త్రోవలో వెళ్ళిపోయినరు కదా ఇప్పుడు కూడా అట్లా లేరా కదా కాబట్టి ప్రతి వాడు తనకిష్టమైన త్రోవను కలిగిన ఈరోజు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వాక్యాలు ప్రకటించుకుంటూ ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు విధానాలు పెట్టుకుంటూ నువ్వు ఇట్లా త్రోవ తప్పిపోయిన గొరెలాగా నువ్వు ఒకసారి వచ్చిండు ఆయన ప్రాణం పెట్టిండు ఈసారి వస్తే ఏమవుతుంది అది నువ్వు మర్చిపోతుంటివి కాబట్టి ఈరోజు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తుండ కాబట్టి వాళ్ళు ఎట్లా ఉన్నారంట తనకిష్టమైన త్రోపకు ఈరోజు కూడా అందరూ ఎవరికి వచ్చినట్టు వాళ్ళు బోధించుకుంటూ ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ప్రకటించుకుంటూ ఇట్లా మీరు భిన్నమైన బోధలు భిన్నమైన రకంగా మీరు జీవిస్తే చూడండి యహోవా తన ఎందరి దోషమును అతని మీద మోపెను ఎవరి మీద ఆయన మీదనే మోసుకున్నాడు కదా ఎందుకు అయన పొందితే ఆ గాయలోనే నీకు స్వస్థత కాబట్టే చూడండి ఆయన ఇది ఒకప్పుడు జరిగిన ప్రవచనము అతడు దౌర్జన్యము నొందెను కదా అతన్ని దౌర్జన్యం చేసిండ్రా లేదా బాధింపబడును అతడు నోరు తెరవలేదు చూడండి ఆయన నోటిన ఏ కపటం ఉంది కానీ ఆయన మాట్లాడిన ప్రతి మాట దైవ దూషణ చేస్తుండ్రని ఆయనని విమర్శించినరా లేదా కదా అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు కత్తిరించు అని ఎదుట గొర్రయు మౌనముగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు కదా మన ప్రభు చూడండి అన్ని శ్రమల్లో అంతగా హింసింపబడ్డా ఆయనని ఎంతగా మనోవేదనకి గురి ఆయనని అప్పజెప్పినా కానీ ఏం చేసినా కానీ ఆయన నోరు ఎక్కడ తెరిచిండండి ఎందుకంటే ఇది ప్రవక్త చెప్పిన మాటలు ఇది నెరవేరాల ఆయన ప్రవక్త ఎవరు ఆయన ఏర్పరచుకున్న బిడ్డలే కదా కాబట్టి ఆ మాటలు పలికింది ఎవరు ఆయననే కాబట్టి చూడండి భూమియు ఆకాశమైనా గతిస్తాయి నా నోటి మాటలు ఎన్నడూ గతించమన్నాడు కాబట్టి ఆయన నోరు తెరవలేదు వదకు తేబడిన ఆయన తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు ఇవన్నీ ఏషయా ప్రవక్త చెప్పిండు తర్వాత చూడండి ఏషయా గ్రంథము యాభై అధ్యాయము ఎనిమిదో వచనంలో మనం చూస్తే అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడును కదా అన్యాయంగా తీర్పు తీర్చిందా లేదా ఆయన పాపము చేయలేదు ఆయన నోటిన ఏ కపటము లేదు ఆయనలో ఏ అవిధేత లేదు కానీ అన్యాయంగా తీర్పా కాదా కానీ అదంతా మన ప్రభు జన్మించిన తర్వాత ఆయన పెద్దవాడై ఆయన రక్షణ పొంది ఆయన సువార్త ప్రకటి అప్పుడు జరిగినాయి కానీ ఇంత స్పష్టంగా ఇంత తేటగా ఏషయ ప్రవక్త చెబితే ధర్మశాస్త్రాన్ని ధ్యానించే ఆయన బిడ్డలు ఏమైపోయిండ్రీ ఇవన్నీ చూడగలిగినరా వాళ్ళ కళ్ళ ముందు నెరవేరినాయా లేదా నిజంగా ఆయన వాక్యానుసారంగా ధ్యానించి నడుచుకున్న వాళ్ళైతే ఈ పరిస్థితులు చూసినప్పుడైనా ఈ ఏషయ ప్రవచించిన మాటలు వాళ్ళకి ఎక్కడ జ్ఞాపకం అంత అజ్ఞానంతో చీకటితనంతో నువ్వు నిండిపోతే నువ్వు ఎట్లా ఆయన వెలుగును చూడగలవు కాబట్టి ప్రభుని వీళ్ళు చూడలేకపోయినారు కాబట్టే చూడండి మన ప్రభు అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను అతడు జనుల అతిక్రమమును బట్టి మెత్తబడెను గదా కదా ఎంతగా ఆయన శరీరాన్ని నలగొట్టిండ్రు ఆయన కాలుకి మేకులు చేతులకు మేలుగుచ్చి ఎన్ని కొరడా దెబ్బలు కొట్టి ఆయన రక్తం ఎంతగా చిందించండు తన రక్తం శరీరం అంతా ముద్దగా మాంసంగా అవ్వలేదా ఎంతగా నలగొట్టిండు ప్రభు కదా అదంతా మనము ఆయన పుట్టిన తర్వాత చూస్తే ఏషయ ప్రవక్త దానికి ముందే ఆయన విధానం చెప్తుడు చూడండి ఎంతగా మెత్తబడి కదా మన ప్రభు సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడును అయినను అతను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎవరు ఆలోచించగలిగిన రండి చూడండి కాబట్టి ఎందుకు దేవుడు నీకు ఈ రోజు ఈ మాటలు జ్ఞాపకం చేస్తుండంటే మనందరికీ ఆయన చెప్పిపోయిండు నేను మరలా మీ వద్దకు వస్తా మనిష్య కుమారుడి రాకడ అంటే ఆయన రాకడ గురించి కానీ దాని కొరకు ఈరోజు ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరికి వచ్చిన త్రోవ మీరు ఏర్పరచుకొని మీరు వెళ్ళిపోతే ఆ దినము ఆ కాలము ఆ తరంలో ఆయన జననాన్ని ఎవరు ఆలోచిడ ఉంది కదా ఆయన తరము వారిలో అంటే ఎప్పుడైతే ప్రభు ఈ లోకంలో జన్మించిన ఆ కాలంలో ఎవరు ఈ సంగతి ఆలో అంటే మనుషులంతా ఏమైపోయినారు వాక్యంలో తొలగిపోయినారు కాబట్టి అవిధేయులైపోయి చీకటి కమ్మింది కటిక చీకటి వాళ్ళ మీద కాబట్టి మన ప్రభు వెలుగు చూడలేకపోయినారు ఈరోజు నీ జీవితం కూడా చీకటి కమ్మి ఉంటే నువ్వు కూడా అజ్ఞానంతో నడుచుకుంటే అయన రెండో రాకడా వచ్చేటప్పుడు నువ్వు చూడలేకపోతున్నావు కానీ మనము గ్రహించాలా తూర్పు దేశపు జ్ఞానులాలు మనం కూడా జ్ఞానంతో నడుచుకోవాల అందుకే ఈ వాక్యాలన్నీ మనం ధ్యానించాలా ధ్యానించిన మనం ఏం చేయాలో తెలుసా వాటి ప్రకారంగా ప్రవర్తించాలా నడుచుకున్నప్పుడే మనం తొలగిపోము ఎందుకంటే వాక్యం హృదయంలో ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో నువ్వు తొలగిపోవన్నట్టు నువ్వు ఆలకించి హృదయంలో పోనిచ్చుకోకపోతేనే నువ్వు తొలగిపోతావు కాబట్టి ఆయన అంటుడు అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు ఎవ్వరు ఆలోచించలేకపోయినారు కదా అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడిను చూడండి ఆయన సిలువలో వెళ్ళాల్సిన పరిస్థితులన్నీ అయన పుట్టుక విషయాలన్నీ తర్వాత ఆయన మరణించిన తర్వాత విషయాలు కూడా ఏసయ ప్రవక్త ఎంత స్పష్టంగా చెప్పిండు కానీ అవన్నీ నెరవేరినా కానీ ఇప్పటికీ కూడా చూడని వాళ్ళు ఉన్నారా లేరా అంటే వాళ్ళకున్న ఆ గ్రుడ్డితనానికి స్వస్థత ఎవరి దగ్గర రావాలా మన ప్రభు దగ్గర కాబట్టే ఆయనను ఒప్పుకోలేకపోతే నీకు స్వస్థత ఎక్కడ వస్తుంది నీ జీవితం ఇంకా చీకటితోనే ఉండిపోయింది అతను మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతుని యొద్ అతడు ఉంచబడిను నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీయో చేయలేదు కదా మన ప్రభు ఇక్కడ నిశ్చయముగా అంటే అతడు అన్యాయం ఏ పాపము మన ప్రభు చేయలేదు అతని నోట ఏ కపటము లేదు మన ప్రభువులో ఏ కపటం ఉందండి కాబట్టి ఆయన ఏం అన్యాయం చేసిండు మన కొరకు వదక గొర్రెలాగా వచ్చి ఆయన రక్తపు మాంసపు ముద్దలాగా అన్ని అవమానాలు భరించి నిందలు భరించి కదా ఈ లోకానికి వస్తే దానిని ఎవరు చూడగలిగినరు ఆయన చెప్పిండు ఆయన రాక మునుపు అది చూడలేకపోయిండ్రు చెప్పిన తర్వాత వచ్చినా కూడా చూడలేకపోయిండ్రు కాబట్టి ఏషయ గ్రంథము యాభై అధ్యాయము పదే వచనము అతన్ని నలుగగొట్టుటకు ఎహోవాకు ఇష్టమాయను కదా మన ప్రభువే చెప్పిండే కదా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను అంటే అది ఇష్టమైతేనే కదా మన ప్రభు ఆనంద్ అంటే ఆయననే కదా ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను అతడు తన్ను తాను అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును కాబట్టే మరణాన్ని కూడా తిరిగి లేచిడు ఏహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నీతుమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నాకున్న అనుభవ జ్ఞానము చేత అనేకలను నిర్దోషులుగా చేయను కాబట్టే ఆయన రక్తంలో కడగబడితేనే కదా ఈ రోజు మనం దోషుల్లా నిర్దోషులుగా ఉన్నాం అంటే అపవిత్రులమైన మనం ఎట్లా ఆయన రక్తంలో కడగబడితేనే కదా మనం పరిశుద్ధమైన లేకపోతే మనమంతా ఎక్కడికి పోవాలా మరణంలోకి పోవలసిన మనల్ని చూడండి దేవుడు అనేకులను నిర్దోషులుగా చేయం ఎందుకు చేయాలంటే ఆయన రక్తంలో నువ్వు కడగబడి ఆయన చూడండి నీ పాపాలకు క్షమాపణ ఉంటేనే నువ్వు తండ్రి వద్దకు అంటే ఆయన దగ్గర ఉండగలవు కాబట్టి చూడండి పన్నెండవ వచనము కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము ఎలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను కదా మన ప్రభువు తన ప్రాణాన్ని దారబోసిడా లేదా ప్రాణము దారము ఎలయనగా మరణము అతడు తన ప్రాణమును దారబోసెను అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన అనేక అనేకుల పాపమును భరించుచూ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసిన కదా ఆ కలవరి శిలిలో ఆయన విజ్ఞాపన చేసిందా లేదా కాబట్టి ఇది ఇదంతా చూడండి ఆయన ఈ లోకంలో జన్మించినాక ఈ లోకం చూడగలిగింది నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించే ఆయన పరిసయ్యలు కానీ సర్దుకయ్యలు కానీ ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకమంతా పరిసయ్యలు సద్దుకయల్లాగా ఉంది కదా ఎక్కడ జ్ఞానంతో నడుచుకుంటున్నారు ఎవరికి ఇష్టమైన త్రోవ ఎవరికి నచ్చినట్టు వాళ్ళ బోధన వాళ్ళు ఏర్పరచుకొని ఉంటే ఎట్లా ఆయన త్రోవలో నడవగలరు మీకిష్టమైన త్రోవను మీరు ఏర్పరచుకుంటే నువ్వు నడవాల్సింది ఆయనకిష్టమైన త్రోవలో ఆయన చూపిన పాటలో నువ్వు నడవాల అని ఈ లోకమంతా మోసపోయిందా లేదా ఎవరికి ఇష్టమైన త్రోవ అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాక్యాలు చెప్పుకుంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి తరాగా ప్రవర్తిస్తుంటే ఆయన త్రోబలో ఉండకపోతే మనకి చెప్పిందా లేదా ప్రభు కాబట్టి చూడండి ఎందుకు మహాశ్రమంలో పోయి గొర్రపిల్ల రక్తంలో కడుక్కొని చివరికి వస్తారంటే నీకు త్రోవలను వెళితే ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమొస్తుంది పాపం వస్తుందా కాదా ఆయన నడిచిన మార్గంలో నువ్వు నడవాలా ఆయన మీద నువ్వు ఆధారపడాలా ఆయన మీద నువ్వు నమ్మకం కనపరచాలా ఆయనని గనుడుగా నువ్వు ఎంచాల మనుషులను కాదు పాస్టర్లను కాదు సేవకులను కాదు వాళ్ళను ప్రేమించమన్నాడు కానీ ఆయన ఎక్కువ యోగ్యతగా గనులుగా వాళ్ళని ఎంచితే నువ్వు ఎవరి భజన మనం చేస్తున్నట్టు ఈరోజు కాబట్టి అది ఆజ్ఞ అతిక్రమమా కాదా ఎవరి పొందిన గాయాల్లోనే స్వస్థత ఉంది ప్రభు దగ్గర మీలో ఎవడైనా రోగి ఉంటే సంఘపు పెద్దలను పిలవమన్నాడు నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు అంతే స్వస్థత ఇచ్చేది ఆయన కానీ నువ్వు ఈ రోజు ఎవరిని నీ భుజానలో వేసుకొని నువ్వు ఎత్తుతున్నావు ఎవరికి నువ్వు ఈ రోజు నామకరణం చేస్తున్నావంటే సంఘాలకు చేయట్లేదా అంటే ఆయన మహిమను నువ్వు దొంగిలిస్తున్నావా లేదా నీకు ఇష్టమైన త్రోవ నువ్వు లేదా కాబట్టి మహాశ్రమంలో పోక తప్పదంటే పోక తప్పదు కాబట్టి చూడండి దేవుడు ఒకటో పేతుడు రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు కదా ఎవరి అడుగు జాడల నడుచుకోమని చెప్పిండు ఆయన తన అడుగు జాడల కానీ ఈ రోజు నువ్వు ఎవరి అడుగు నడుచుకుంటున్నావు కదా కాబట్టి మీకు మాదిరి ఇంచిపోయను నువ్వు ఏసు ప్రభు ఆయన అడుగు జాడల్లోనే నువ్వు ఆయనని గనుడుగా ఎంచాల మనుషులను కాదు ఈరోజు మతపరమైన జీవితం కానీ ఎవరైనా చూడండి ఒక మనిషి వాక్యము ఆకర్షింపబడేలా చెప్పిన చెప్పింది కదా నా తండ్రి పంపితే కానీ ఎవడు నా యొద్కు రాడు నన్ను ఎవడు ఆకర్షింపబడలేదు అంటే ఆ శక్తి కూడా ఎవరు మన ప్రభువే ఇవ్వాల కాబట్టి ఆయననే గనుడు కదా ఆయనకే మహిమ రావాలా కదా కదా ఈరోజు మనుషులంతా చూడండి ఎవరిని గనుల్లాగా ఇంచుతున్నారు సేవకులను కదా ఎవరి కొరకు ప్రయాసపడుతున్నారు ఎవరి భజన చేస్తున్నారు ఎవరి నామకరణను నోరు తెలిస్తే మాట్లాడుతున్నారు కానీ చూడండి నీకు స్వస్థత ఇవ్వాలన్నా నువ్వు ఆయన దగ్గర నిలబడాలన్నా నువ్వు ఎవరి అడుగు జాడల మన ప్రభు అడుగు జాడల ఎందు నడుచుకోవాలనే నీకు మాదిరిగా ఇచ్చిపోయిండు ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుచుకోవాలా కబట్టి చూడండి ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఎక్కడ మన ప్రభు ఈ లోకంలో పాపం చేసిండు ఆయనలో ఏ కపటము లేదు ఇది ఎవరు చెప్తుండూ పేతృ పేతృ పత్రికే కదా ఇది కదా ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు ఆయన శ్రమ పడబట్టేయు న్యాయముగా తీర్పు తీర్చి దేవుణ్ణి తను తను అప్పగించను మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను రాణు మీద మోసుకొని అయన పొందిన గాయములు చేత స్వత్త నుందిరి కదా ఇక్కడ పేతురు పత్రికలో ఇది చెబితే దీనికి మన ప్రభు జన్మించక మునుపు ఆయన జన్మించిన తర్వాత ఆయన మరణించిన తర్వాత ఈ పత్రికల్లో ఈ ప్రవచనాలు రాయబడ్డాయి కానీ అసలు ఈ లోకంలోకి రాక ఆయన జన్మించక మునిపే ఏస ప్రవర్త ఈ విధానాలన్నీ ఆ జరిగే చెప్పిండా లేదా ఆలకించమన్నాడు ఎవరు ఆలకించండ్రు నా మాట వినమన్నాడు ఎవడు వింటుండు నా ఎందు మీరు నడుచుకొని నా అడుగు జాడల ఎందన్నాడు ఎవడు నడుచుకుంటుండు కదా ఎవరికి ఇష్టమైన త్రోవ వాళ్ళు ఏర్పరచుకొని ఎవరికి నచ్చిన బోధలు వాళ్ళు చేసుకుంటే ఆయన మాట ఎక్కడ ఆలకించినట్టు ఆయన మాటలు ఎక్కడ నీ హృదయంలో ఉన్నట్టు నువ్వు ఎట్లా ఆయన నడుచుకున్నట్టు ఎట్లా నువ్వు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నావు నీకు ఇష్టమైన త్రోవ నువ్వు ఏర్పరచుకొని నీకు ముందుకు వెళ్ళిపోతే కాబట్టే ఆయన మనకి మాదిరిగా ఇంచిపోయింది ఆయన అడుగు జాడల ఎందు మనం నడుచుకోవడానికి కదా మనము ఆయన మీద ఆధారపడి ఆయన శక్తి బలం పొందుకొని ఆయన మహిమను మనం తీసుకురావడానికి మనము మహిమ పరచడానికి కాదు మనకెందుకు మెప్పు ఘనత కదా ఏ పార్టీ వల్ల మనం మన మాటల వల్ల ఒక తల వెంట్రుక రాల నీ వల్ల నా వల్ల మన వల్ల ఏముంది మనలో ఆయన ఆత్మ లేకపోతే ఆయన శక్తి లేకపోతే నీ నోటిలో నా నోటిలో ఏముంది కదా ఆయన ఉంటేనే ఆ మాటల్లో శక్తి బలము ప్రభావము కదా ఆయననే కదా సమస్తము చేయగలివ దేవుడు కాబట్టి ఆయన అడుగుజాడలేందు నువ్వు నడుచుకుంటే ఈ లోకంలో నువ్వెట్లా గొప్ప గనుడుగా ఎంచబడుతున్నావు కదా ఈరోజు నామకరణం చేసుకునే క్రైస్తవులు లేరా మెప్పించుకునే సేవకులు లేరా భజన చేసుకునే సేవకులు లేరా కాబట్టి ఇది ఆజ్ఞ ప్రకారంగా నడుచుకున్నట్ట ఆజ్ఞ అతిక్రమించినట్టు నడుచుకున్నట్ట నిజంగా ఆయన మాట విని ఆలకించి ఆయన అడుగుజాడలు ఎందు నడుచుకున్నట్టబట్టి వాక్యము వినివారై ఉండి వాక్యం ప్రకారంగా ప్రవర్తించేవారా వాక్య విని వాక్యం లేకుండా పోయే వల్ల ఎవరు కాబట్టి చూడండి ఇక్కడ రెండో పేత్రు ఒకటో అధ్యాయం ఇరవయో వచనంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట ఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోనవలను మనం గ్రహించుకోవాలా కదా మనం ఊహించుకొని మనం కదల చెప్పుకుంటే ఏమొస్తుంది ఏమీ రాదు కాబట్టి ఈ దినం అందరూ లేదా వాళ్ళకి త్రోవను సిద్ధపరుచుకున్నారా లేదా వాళ్ళ దగ్గ బోధలు కదా మోసపోయి కాబట్టి చూడండి ఇక్కడ ఏమంటుండే ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఈచను బట్టి కలగలేదు ఈరోజు మనుషులు ఈచ్చను బట్టి ఇష్టానుసారంగా త్రోవల్లాగా వాళ్ళకి ఇష్టమైన బోధలు చేసుకుంటూ ఎంత గలిబిలి కదా ఈ లోకమంతా దేవు ఈ మన ప్రభువులనే కదా రకరకాల బోధలు రకరకాల పద్ధతులు రకరకాల చర్చలు రకరకాల ఆచారాలు కదా నువ్వు ఒకటి నువ్వు నేను మనం అంతా గ్రహించుకోవాల్సింది క్రైస్తవులమైన నువ్వు ఏ చర్చికి పోయినా నువ్వు ఒక దినం వస్తుంది ఆ దినము ఆయన ఎదుట నిలబడితే ఆ దినము నువ్వు ఏ చర్చకి పోతేంది నువ్వు ఏ మతంలో ఏ దేశం ఎక్కడైనా కదా ఆయన ఎదుట నిలబడాలా నీకుంటది నాకుంటది మనకుంటది ఒక తీర్పు కదా కాబట్టి క్రైస్తవులమైన మనము మనమంతా ఆరాధించే ఒకే దేవుడైనప్పుడు ఇన్ని రకాల బోధలు ఇన్ని రకాల పద్ధతులు ఆచారాలు కదా ఒక సేవకుడికి ఒక సేవకుడికి సమాధానం ఉండదు ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ నిజంగా మనము క్రీస్తు అడుగు జాడల ఎందు నువ్వు నడుచుకుంటున్నావా నీ హృదయాన్ని నిన్ను నువ్వు ఆత్మ నేను కూడా చేసుకోవాలా కదా ఇది రెండంచులో వాడిగల ఖడ్గం కదా నా తండ్రి నాకు చెప్తాడు అదే తండ్రి కదా నేను ఆయన బిడ్డనే మీరు ఆయన బిడ్డలమే కదా మనమంతా క్రీస్తు బిడ్డలమా కాదా ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలమా కాదా మనమంతా ఆయన ఎదుట నిలవబడే బిడ్డలమా కాదా ఆయన పక్షపాతం గల దేవుడు కాదు కదా కాబట్టి మన ఆత్మ మనం పరిశీలన చేసుకోవాలా కదా మన ఊహలను బట్టి మన ఈచ్ఛలను బట్టి లోకమంతా భిన్నమైన బోధను భిన్నమైనవి తీసుకొస్తే కదా ఆయన అడుగుజాడలి మనల్ని నడుచుకోవడానికి మాదిరి ఇంచిపోతే ఈరోజు మనము కదా క్రైస్తవులమైన మనము ఎట్లా ఉన్నాం ఆలోచించుకోకపోతే నువ్వు ఇంకా సరి చేసుకోకపోతే ఆ దినము ఆ గడియ ఒకస్మాత్ గా ఉరి వచ్చేనట్టు మన మీద పడితే ఆ రాజు ఎట్లా కలవరపడ్డాడో ఆ దినం నువ్వు ఆ దినం నువ్వేం చేయగలవు కాబట్టి అప్పుడు యహోవా నేను చేయబో కార్యమును కదా కాబట్టి ఈ వాక్యాలన్నీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి కదా కాబట్టి ఏషయా ప్రవక్త ఆయన జనన విధానం మీకా ప్రవక్త ప్రవచించిన ఇరిమియా ప్రవక్త ప్రకటించిన పోషేయ ప్రవక్త ప్రవచించిన వీళ్ళంతా ఎట్లా ఆయన ఆత్మ వలన కదా ఆయన మాటలే కదా కాబట్టి ఆ మాటలన్నీ నెరవేరినాయా లేదా కాబట్టి దేవుడు ఏం జరుగుతుండంటే ఆది కాండంలో పద్దెనిమిదో అధ్యాయ పదిహేడో అప్పుడు యహోవా నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచేదన అంటే కదా అబ్రహాముకు దాచేదన అబ్రహము నాకు నమ్మకంగా ఉన్నాడు నా మాట ఆలకిచ్చిండు కాబట్టే నేను చెప్పిన దగ్గరికి వచ్చిండు నా మాట విన్నాడు కాబట్టి తన బిడ్డను తెచ్చి నాకు అర్పించిండు కదా కాబట్టి నన్ను నమ్మి నా మాట ఆలకించి నా నా అడుగు జాడలేందు అబ్రహాం నడుచుకుంటే అబ్రహాంకి ఏదైనా నేను చెప్పకుండా దాస్తానా ఏం చెప్పిండు సుదామా గొర్రమ్మ పట్టలను భస్మం చేసేందుకు చెప్పిండా లేదా కదా వీళ్ళకి చెప్పిందా లేదా ఏషయా ప్రవక్తకి ఓషయా ప్రవక్తకి ఇరిమియా ప్రవక్తకి మీకా ప్రవక్తకి ఆయన ఆయన విధానాలన్నీ వాళ్ళ ప్రవక్తలకు ఆయన బిడ్డలకు చెప్పిందా లేదా మనకు చెప్పిపోయిండా లేదా మనకేం చెప్పిపోయిండా అంటే ఇది తొందరగా పది నిమిషాల్లోనే చెప్తాను ఇంకా టైం అయిపోయింది మత్తాయి సువార్త మత్తాయి సువార్త ఇరవై అధ్యాయము ఇవన్నీ మనకు తెలిసిన వాక్యలే కానీ ప్రభు ఈ రోజు కాబట్టి చూడండి ఏసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళి చుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయన చూపించవచ్చని అందుకు మీరు ఇవన్నీ చూచున్నారు కదా రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడని మీతో చెప్పును కదా ఇక్కడ మూడవ వచ్చిన చూస్తే ఆయన ఒలి కొండ మీద కూర్చి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి కదా కదా అబ్రహము కూడా ఆయన బిడ్డనే కాబట్టి ఈ శిష్యులు కూడా ఆయన బిడ్డనే ఆయన ఏకాంతముగా కొండ మీద కూర్చున్నప్పుడు వీళ్ళంతా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును నీ యుగ సమాప్తికి నీ ఇవి మాతో చెప్పుమనగా కదా వీళ్ళు అడిగిండ్రు సూచనలు కదా ఏసై ప్రవక్త కూడా సూచక క్రియగానే చెప్పిండు కన్యక గర్భవతి కుమారుని కంటతది ఇమ్మానియులని పేరు పెడతవని కాబట్టి అప్పుడు దేవుడు ఏం చెప్తుడు ఏసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి ఆయన నోటి నుండి వచ్చిన మొట్టమొదటి సూచక క్రియ చూచుకొనిడి ఎందుకు మోసపరచుకున్నాడంటే ఇప్పుడు ఎట్లా ఉన్నారండి ఎవరన్నా దేవుని అడుగు జాడలే ఆయన మాల ఆయన మాట ఆలకించిండరా ఆయన మాట విని పోతున్నారా కదా ఎవరి ఇష్టమైన త్రోభను వాళ్ళు చేసుకొని ఎవరి ఇష్టమైన బోధను వాళ్ళు చేసుకుంటే ఈరోజు రాప్చర్ గాని ఏ బోధలైనా కానీ మోసపోయినరా లేదా దానిని ఆశ్రయించిన వాళ్ళు మోసపోయినరా లేదా అలా మీరు మోసపోవద్దని ఆయన చెప్పిన మొట్టమొదట సూచ్యక్రియ అది కాబట్టి ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోమన్నాడు అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచదరు ఎవరు ఆ పలువురంటే ఆయన బిడ్డలనే కదా ఆయన పేరట వచ్చి నేనే క్రీస్తునని మేమే దేవుని సేవకులం మేమే ఆయన దాసులం అని వచ్చి చెప్పి పలువురిని మోసపరచెదరు ఈ దినం మోసపోయిండ్రా లేదా కదా గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప సేవకులు మోసపోయిండ్రా లేదా కాబట్టి మనం మోసపోవద్దు ఎందుకంటే మనం తూర్పు దేశపు జ్ఞానుల్లాగా ఉండాలా అంతేగాని మిగతా వాళ్ళలాగా ఉండొద్దు తర్వాత ఏం చెప్తుడు అనేకులు అభ్యంతరపడి ఒకరినొక అప్పగించను అనేకులైన పదకొండ వచ్చిన అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదు కదా నా పేరిట వచ్చి మోసపరిచేది ఎవరు అబద్ధకుడా కాదా కదా ఈ రోజు వాడు వచ్చి అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసపరచలేదా గొప్ప గొప్ప సేవకులు కూడా మోసపోయినరా లేదా ఒకప్పుడు మంచి సేవ చేసి కదా మంచి ఆర్భాటంతో భయంకరంగా విజృంభించి సేవ చేసిన వాళ్ళు ఈ రోజు మోసపోయినరా లేదా అక్రమము విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారును కదా అక్రమమా గాదా ఒక సేవకుడు ఒక సేవకుడిని భయంకరంగా చూడండి లేదా కామెంట్స్ చేసుకోంట్లేదా మన గ్రూప్ చేసుకుంటున్నాం మనమే చేసుకుంటున్నాం ఇంకా బయట బయట సేవకులు సేవకులు ఎందుకు అంటే అక్కడ చూసినాము ఏసేపు తన భార్యని రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు కానీ ఆమె ఆమెని అవమాన అవమాన పరచలేదు కదా అండి ఎందుకంటే కదా ఆమె మీద ప్రేమ ఉందా లేదా ఈ రోజు మనలో ఆ ప్రేమ ఉంటే మనల్ని మనం కామెంట్లు చేసుకొని మనల్ని మనల్ని విమర్శించుకుంటూ మనల్ని మనల్ని అవమానపరచుకుంటూ ఎందుకు క్రీస్తుని ఈ దినం నువ్వు నేను మనం అవమాన చేస్తాం కదా నిందల పాలు చేస్తున్నామా లేదా అన్నిలో జను అన్య జనుల ఆయన నామాన్ని దూషించేలాగా ఎవరు నువ్వు నేను మనం కాదా ఎందుకంటే ప్రేమ లేదు అంటే క్రీస్తు లేడు క్రీస్తు లేకపోతే ప్రేమ ఎక్కడ వస్తుంది నీకు నువ్వు మోసపోతే నీలో ప్రేమ ఎక్కడ ఉంటుంది కదా అపద్దికుడి చేతిలో చిక్కితే నువ్వు ప్రేమ ఎక్కడ వస్తుంది కాబట్టి చూడండి ప్రేమ ఎక్కడ ఉంది ప్రేమ లేకపోవడం వల్లనే విమర్శించుకుంటున్నారు రకరకాల విధానాలు లేవా రకరకాల చర్చీలు నువ్వంతా క్రీస్తు శరీరం అయినప్పుడు ఒక శరీరం ఇన్ని రకాలుగా విడబట్టిందా నువ్వు ఎట్లా విభజించినావు ఈరోజు క్రీస్తుని కదా నువ్వు మోసపోయినావా కాదా కదా ఒక శరీరం మనమంతా క్రీస్తు కలిగిన సంఘం అంతా క్రీస్తు శరీరం అన్నప్పుడు కాళ్ళు చేతులు ముక్కు అన్ని ఒక శరీరంలో ఉంటేనే దానికి రూపం కదా ఈ రోజు నువ్వొక్క కాళ్ళాగా విడగొట్టుకొని పక్కకు ఆ ఒక తల మొండెంలాగా చేసేస్తుంట్రీ కాబట్టి అనేకుల్లో ప్రేమ చల్లారిందా లేదా అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడి ఎవడు వాడంటే చివరి వరకు ప్రేమ పోకుండా కాపాడుకునేవాడు ప్రేమ చల్లారకుండా ఆ మోసపోకుండా ఆయన వాక్యాన్ని గైకొని దాని ప్రకారంగా నడుచుకొని ఆయన మాట ఆలకించి ఆయన అడుగు జాడలు ఎందు నడుచుకునేవాడే రక్షింపబడతాడు తప్ప ఎవడికి ఇష్టమైన త్రోవ వాడు చేసుకునేవాడు ఎవ్వడు రక్షింపబడడు కాబట్టి చూడండి కాబట్టి ప్రవక్త అయిన దానియల ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రై ఇది కూడా జరిగిందా లేదా ప్రవచనం మనకి అన్న సార్లు చెప్పిందా లేదా కదా తర్వాత ఇక్కడ ఏం జరుగుతుండడు ఇరవై నాలుగో వచనంలో అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము ఆ మోస గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు కనబరచదు కదా ఇది జరుగుతుందా లేదా కదా సాతానే వెలుగుదూత వేషం ధరించుకొని గొప్ప సూచ్యక్రియలు చేసి అనేకులు మోసపోయిండరా లేదా కదా తర్వాత ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కదా ఆ రోజు ఏషయా ప్రవక్త ముందుగానే చెప్పిండా లేదా ముందుగా ఆయన ఎట్లా ఈ లోకంలో జన్మిస్తాడు ఎట్లా ఆయన తిరిగి వెళ్తాడు ఆ మధ్యలో ఆయన ఎట్లా అవుతాడు ఎంత స్పష్టంగా తేటగా నీకు చూపిస్తే నువ్వు ఆలకించి ఎక్కడ కదా మర్చిపోయినావు కదా కాబట్టి ఆయన ఇప్పుడు మనకి ఏం చదువుతుంది ఇప్పుడు మళ్ళీ మీకు ముందుగానే కదా అది ఏషయా ప్రవక్త మన ప్రభు జన్మకి వెయ్యి సంవత్సరాల మధ్య కూడా గరగల కానీ మన ప్రభు ఇప్పుడు మనకి చెప్పి ఇప్పటికి రెండు సంవత్సరాలు చూడండి మనం చివరికి వచ్చినామండి ఇంకా ఐక విచారాలతోటి కదా ఇంకా నువ్వు ఈ లోకంగా జీవిస్తుంటే ఇంకా నడుచుకుంటే ఆ దినం వచ్చినప్పుడు కదా ఆయన ప్రవచనం నెరవేరుతుంది నువ్వు దానిని కనిపెట్టుకొని ఉన్నవాడు అయితే ఆ తూర్పు దేశపు జ్ఞానుల్లాగా చూడగలుగుతావు కానీ ఈ లోకస్తుల్లాగా ఉంటే నిద్రపోతూనే ఉంటావు కదా కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే మనము తండ్రికి అతి సమీపంగా ఉన్నాం మనమంతా నిలవబడే సమయం దగ్గరగా రాబోతుంది ఇవి అన్నీ జరుగుతాయి కాబట్టి చూడండి ఆ ఇక్కడ ఏముండో తెలుసా ఇక్కడ నోహావు దినం ఎలాగుండినా ఇవన్నీ మీకు తెలిసి కావున చూడండి జలప్రలయం వచ్చిన వరకి కాబట్టి ఇక్కడ ఎక్కడుందంటే చూడండి ముప్పై ఎనిమిదో వచనంలో ఎక్కడుందంటే జలప్రాలయం వచ్చిన వరకు వాళ్ళు ఎవరికి తెలియదు కావున నలభై వచనంలో కావున ఏ దినము మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక కదా ఎవరికీ తెలియదు కదా కాబట్టి సూచక క్రియలే చెప్పిండు కాబట్టి ఆ సూచక క్రియలు కనిపెట్టుకొని ఆయన ప్రకారంగా నడుచుకునే వాడికే తెలుస్తుంది కాబట్టి మీకు తెలియదు గనుక మెలుకువగా నుండు ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఇండి నెడల అతడు మెలుకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీకుండా మెరుగుదురు కదా కాబట్టి దొంగ ఎప్పుడు వస్తాడో తెలిస్తే నువ్వు జాగ్రత్త పడతావు కదా ఈ లోకంలో పలాంటి టైంలో ఎగ్జామ్ పెడతారని నీకు తెలుసు కాబట్టి ఆ ఇంకా పది నెలలు ఉంది ఇంకా ఇరవై నెలలు ఉంది ఇంకొక నెల ఉంది కదా ఇంకొక పది రోజులు ఉంది కదా అప్పుడు చదువుకుందాంలే అనుకుంటారా లేదా కదా అది నిర్లక్ష్యమా కదా కానీ ఇది మాత్రం మీకు తెలియదంట ఇది చెబితే ఆయన చెప్పడు కదా ఆయన కాబట్టి చూడండి ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలుకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీకుండా మీరు ఎరుగుదురు కాబట్టి మీరు అనుకోనని గడియలో మనుష్య వచ్చును మనం అనుకోని గడియ నువ్వు నేను కూడా ఊహించలేం ఆ గడియ ఆ గడియలో మనుష్య వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడి కదా ఇంకొక గంటలో మన ప్రభు వచ్చినా నువ్వు చెప్పగలవా నేను నిజంగా ఆయన ఎదుట నిలబడగలను నేను నిజంగా ఆయన మహిమ తీసుకొని వచ్చినాను నా మీద ఏ నింద లేదు నాలో ఏ కలంకం లేదు నాలో ఏ పాపం లేదు నేను పరిశుద్ధంగా ఉన్నాను కదా ఇంకొక గంటకి ప్రభు నీ గడియలో ఆయన వస్తే నువ్వు నిజంగా నీ ఆత్మ పరిశీలన చేసుకో నిన్ను నువ్వు నన్ను నేను మనల్ని మనం ను నిజంగా ఇంకొక గడియలో ఆయన వస్తే ఇంకొక గంటలో ను ఆయన ఎదుట నిలబడే ఆ రీతిగా నువ్వు సిద్ధంగా ఉన్నావా కదా ఆయన ఆజ్ఞ ప్రకారం ఈ లోకంలో నడుచుకొని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థని ప్రకటించమన్నాడు ఆయన నామంలో అనేకులని రక్షణ బాప్తీసి మమ్మన్నాడు శిష్యులు చేయమన్నాడు నీ నడవడిక పరిశుద్ధంగా నువ్వు జీవించమన్నాడు కదా ఇవన్నీ నువ్వు చేసి నిజంగా ఈ గడియలో ఇంకొక గంటలో ప్రభు నీ ఎదుట ప్రత్యక్షం నువ్వు నిలబడగలవా నువ్వు ఆ రీతిగా ఇప్పుడు సిద్ధపడి ఉన్నావా నీలో నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఎందుకంటే మనం అనుకోని గడియలో మన ప్రభు వస్తాడు కాబట్టి యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళన అన్నము పెట్టుటకు వారి ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు కదా ఎవడు నిజంగా బుద్ధిమంతుడు ఎవడు నిజమైన నమ్మకమైన దాసుడు కదా ఎవరున్నారు కాబట్టి ఆయన పుట్టినప్పుడు ఎవరు చూడగలిగ్రు ఆయన దివారాత్రములు ధ్యానించిన వాళ్ళు కూడా గ్రహించలేకపోయిండ్రా లేదా ఈరోజు మనం ఆ రీతిగా ఉండొద్దు అందుకే మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై స్వస్థ బుద్ధి గలవారై మెలుకుగా ఉండమన్నాడు కదా మన బుద్ధి ఎప్పుడైతే స్వస్థత కలుగుతుందో కదా మనం ఎప్పుడైతే మెలుకుగా ఉంటామో అంటే ఈ లెహలోకం మాలిన్యము ఈ లోకంలో చిక్కకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం కాబట్టి దేవుడు యజమాను వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండుట అతడు కనుగొనుడు ఆ దాసుడు ధన్యుడు ఎవడు కదా మనం సిద్ధపడిన వాళ్ళమే ధన్యులమవుతాం కదా ఇల్లకస్తుల్లాగా జీవించి కదా ఇల్కానుసరంగా అతడు తన యావదాస్తిని మీద వాని నుంచినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి చూడండి లాస్ట్ లో వచ్చిన ఆ దాసుడు కనిపెట్టని దినములో వాడు అనుకునే గడియలో వాని యజమానుడు వచ్చినప్పుడు వానిని నరికించి ఎవరిని సిద్ధపడని వాళ్ళని నరికించి వేషదారులతో కూడా వానికి పాలు నియమించను అక్కడ ఏడుపును పండ్ల కొరుకుటయను ఉండును ఈ పరిస్థితి మనకి అస్సలా రావద్దు కాబట్టి మన ప్రభు ఎందుకు ఈ మాటలన్నీ చెప్తుందంటే ఆయన ఏ గడియలో మనం అనుకోని గడియలు అంట కదా ఈ లోకం కూడా గ్రహించలేని గడియలు కదా అట్లాంటి గడియలో వస్తే నువ్వు ఇంకా సిద్ధపడి ఆయన ప్రకారంగా నువ్వు లేకపోతే ఆ దినము నీకు శ్రమణ కాదా కదా అక్కడ ఏడ్పుయు పండ్లు కొరుకుటయే ఉంటది కాబట్టి చూడండి మన ప్రభు అనేక సూచ దొంగ ఎట్లా వస్తాడో తెలియదు కాబట్టి అది ఒక సూచక మనము ఒక ఇల్లు ఉంటే దాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం ఎందుకు ఆ ఇంటిలో కన్నం వేసి దొంగలు వచ్చి ఎట్లా ఈరోజు సైతాను కూడా దొంగలాగా ఉంటే కన్నం వేస్తాడు మన ప్రభు చూడండి ఆయన కూడా దొంగ ఎట్లా వస్తాడంటే అంటే దొంగ వచ్చి పడతాడని ఎవడు ఊహించలేదు ఎవడో ఊహించిన వాడు పడతాడు వాడికి ప్రొటెక్షన్ అవుతాడు మిగతా వాళ్ళంతా నిర్లక్ష్యంగా ఉంటే పోతుందా లేదా కాబట్టి దొంగలాగా వస్తానన్నాడు గర్భిణీ స్త్రీకి చెప్పిండు ఆయన గర్భిణీ స్త్రీకి ఎట్లా చెప్పగలమంటే ఇన్ని నెలలు పడుతుంది కానీ కొన్ని సూచక క్రియలను బట్టి ఆ గర్భిణీ స్త్రీ కదా ప్రసవ వేదన వస్తుంది అట్లా మనకి కొన్ని మనకి సూచక క్రియలు చెప్పిండు అంజూరపు చెట్టు చూడండి దాని చిగురు వచ్చినప్పుడు దాని కాలం వచ్చదని చెప్పిండు ఇన్ని ఉపమాన రీతిగా ఆయన ఇన్ని సూచక క్రియలు చెప్పిపోయిండు కాబట్టి ఆయన మాటలు ఆలకించి నీ హృదయంలో పెట్టుకొని ఆయన అడుగుజాడలు ఎందు నడుచుకుంటేనే ను మెలుకుగా ఉండగలవు నీ బుద్ధి కూడా స్వస్థత కలిగి ఉండదు నువ్వు ఎప్పుడు తొట్టిలో కదా ఈ లోకమంతా ఎక్కడ ఉందండి అక్కడ స్వస్థ బుద్ధి ఎక్కడ ఉంది ఆయన జ్ఞానం ఎక్కడ ఉంది ఈ లోకానుసారంగా నడుచుకుంటున్నారా లేదా ఎవరికి ఇష్టమైన త్రోభ బోధ కాబట్టి అనేకులు మోసపోయినరా లేదా కాబట్టి మనం సిద్ధపడి ఉండాలా అనేకులను సిద్ధపరచాలా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ అయ్య నీకు వందనాలు ప్రభ తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభ అవును ప్రభానైనా తండ్రి మీరు ఊహించని గడిలో మనిషి కుమారుని రాకడ అన్నావు ప్రభ కాబట్టి మిమ్మల్ని సిద్ధపడి ఉండమన్నావు ప్రభ కాబట్టే ప్రభ నాయన ఎగలోక మాలిన్యం మాలో లేకుండా అయినా మేము సిద్ధపడి ఉండాలా అనేకులను సిద్ధపరచాలా ప్రభ ఎక్కడ మాలో ప్రభనాయన మాలో ఏ ఘనత లేదు ఏ మొప్పు లేదు ఎందుకంటే మా నోటి మాటల వల్ల తల వెంట్రుక కూడా రాలదు ప్రభా కాబట్టి నాయన నిన్ను ధరించుకోవాలా నీ ప్రకారంగా మేము నడుచుకోవాలా నీ మహిమను మేము తీసుకురావాలా ప్రభా నీ ఎదుట మేము నిర్దోషులుగా నిష్కలంకులుగా మేము ఉండాలా ప్రభ అలాంటి విధానంలోకి మమ్మల్ని నడిపించి మాలో పట్ల ఏదైనా ఆయస్కారం వాటి అన్నిటిని తొలగించి నాయన నాయన మేము సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే కృప భాగ్యము ధన్యత మాకు దయచేమని ప్రార్థిస్తూ నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ స్తోత్రం ప్రభా పరిశీదుర గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడకు తండ్రి నీకు వందాలేసయ్య అబ్రహా నిశాఖ యాకోబ్ల గొప్ప దేవ సంపూర్ణ జీవము తండ్రి నీకే వందాలేసయ్య ఈ ఘర్షణ కాలం అంతా ప్రభా మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం తండ్రి నీకు వన్నాలు ఇస్తయ్యా నీకే స్థుతులు ఇస్తవతరమైన మంచి ఆరోగ్య దాని శక్తిని బలాన్ని మాకు అనుగరించినారు మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు తండ్రి దాని బట్టి నీకే కృతజ్ఞతలైనా నీకే స్థతులు స్తోతాలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావము మహా తేజస్సు మహేశ్వరం ఈ యుగంలో నీకే కలుగునుగాక హాలలుయ్య నా ప్రభా యుగ మధ్య మీ వాకింగ్ చేత మీరు మాత్రం మాట్లాడినారు మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు తండ్రి ఏసయ నీకు వన్నాను ప్రభా అవు మీ పుట్టుక ప్రభావ మాకు రక్షణ కలిగేసింది ప్రభ నైనా మాందిమిత్తమై ప్రభా ఆ కలువరి సెల్లోనైనా నైనా ఈస తండ్రి మీరు ప్రభా అక్క శ్రమను మీరు అనుభవించినారు నైనా మేము పొందాల్సిన శిక్ష మీరు భరించిన అయినా మాకు విడుదల కల్పించినారు నైనా మాకోసం విజ్ఞాపం చేసినారు ఓ ప్రభా పాప పరిహార బర్ది బలిగా ప్రభావ మీరు మా కొరికి అర్పింపబడినారు ప్రభ నైనా ఈస నీకే స్తోత్రం నీకే కృతజ్ఞతలనైనా ఈ క్షణం వరకు మేము కేవలం మీ కృపనేనైనా మీకు సెలవు మరణం ప్రభావ నైనా మీకు మరణం ద్వారా ప్రభావ మమ్మల్ని రక్షించుకున్నారనైనా ఓ ప్రభావ దాస్యం నుండి దత్తపుత్రులుగా స్వీకరించి మీకు సొంత కుమారులుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు అబ్రహాం సంతాన్గా వాగ్దాన వారసులుగా దేవుని ఇస్రాలుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు అయినా ఒకప్పుడు ప్రజగా లేని మమ్మల్ని మీ ప్రజగా మీ పిడ్డలుగా మీ సొత్తుగా మమ్మల్ని తయారు చేసుకున్నారు మీకు మరణం ద్వారా ప్రభావ దాన్ని బట్టి నీకు వందాలు చెల్లిస్తున్నా ఈ క్షణం అది జ్ఞాపకం చేస్తున్నది కానీ నీకు వందాలు ప్రభా మీకు సెలవు జ్ఞాపకం చేసుకోవాలా మీ ప్రేమ మేము ఎప్పుడు కూడా ప్రభావ మర్చిపోతున్నాయినా ప్రతి ఆ కలూరి సెల్ చూపించిన ప్రేమ జ్ఞాపకం చేసుకోవాలా ప్రభావా ఆ ప్రేమనే మనుషులకు మేము ప్రకటించాలా ప్రభావ అనేకులు మీ చెంత మీరు నడిపించాలా ప్రభావ అలాంటి సేవలు నడిపించమని ప్రదిష్టమైన చివరి కాలంలో శ్రమల కాలంలో మేము ఉంటుండగా ప్రభావ నైనా ఏసయ్యా మీరు తిరిగి వచ్చినప్పుడు ఏ దాసుడు మెలుకోకుంటారో వాడినే దృష్టిస్తున్నారు ప్రభావ కాబట్టి నైనా మీరు తిరిగి వచ్చే టైంలో మేము ఉంటుండమైనా ప్రతి దశలు మేము మెలుకో ఉండాలా ప్రభావా ఈ లోకం అంతా మతపరమైన మత్తులు జీవిస్తుందనైనా వాళ్ళని ఏ రీతిగా ప్రభావ మేలు కొల్పాలా అలాంటి జ్ఞానం కనిగిరించండి పశువులకు తను ఈ లోకంలో ఎంత భయంకరమైన కాలం ఉంటుండే అనేకులు ప్రభావిలో కానీ జీవిస్తున్నారు అయినా నైనా ఎవరు ప్రభావ తెలియని సమయంలో జల ఫలం ఇచ్చే వాళ్ళు అందరినీ కోల్పోయింది ప్రభావ ఆ టైమ్ లో మేము ఉంటుండే ప్రభావ అనేకరు మీ సిద్ధపరచాలా మీ సేవలు నడిపించండి ప్రతి దశలో మీకు మాదిరిగా మీకు విధేయత కలిగి మేము జీవించాలా మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధత మేము కలిగి మేము జీవించాలా దేవాత దేవమాలు ఎలాంటి అపవిత్రత ఉండద్దు ప్రభావ ఎలాంటి అపవిత్రతలో ప్రభావ మేము జీవించొద్దు ప్రభావ ప్రతి క్షణం మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రాభ ఎందుకంటే మీరు ఎంతో పరిశుద్ధులైనా కాబట్టి మీ బిడ్డల మేము కూడా పరిశుద్ధంగా యథార్థంగా జీవించాలా ప్రాభ మీ నీతిని మేము అనుసరించి మేము నడుచుకోవాలా ప్రభావ అలాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రాధిష్టం అయినా మీరు అక్కడ తొలిగింది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ఇక సమతి చివరి అంచుకు మేము చేసినాం నైనా ఇంకా ప్రభాన తనే సువార్త ప్రకటించిన గ్రామాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రభావ అలాంటి ప్రాంతాలకు వెళ్ళి మీ వాక్యాన్ని ప్రకటించాలా అనేకులు మీరు సిద్ధపచ్చాలా ఒక స్థలంలో ఉండేది కాదు ప్రభావ అనేక స్థలాల్లో అనేక ప్రాంతాలు వెళ్లి ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలా అలాంటి పిలుపు మీరు మాకు అందరికి ఇచ్చినారు తను నీకే కృతజ్ఞతలు అర్పించుకుని వాక్యం ద్వారా మాతో మాట్లాడే అందుకని నీకు వందనాలు కృతజ్ఞత వైరస్ బాధితులందరినీ ప్రభావ మీరు స్వస్థపరచండి ఆ కలవరిసిల్లోనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థత అనుగరించండి ప్రభావ నైనా వ్యాక్సిన్ బాధితులు కూడా మీరు తాకండి స్వస్థ పచ్చండి వ్యాక్సిన్ తో ఎంతో మంది బలహీనం అయిపోతున్నారు అది భయంకరమైన ప్రదర్శన పెరిగిపోతున్న ఆఫీసులలో ప్రవ వాటి నుంచి మమ్మల్ని మార్గం దేండి మీరే మార్గం చూపించండి ప్రవ్వా పరిశుద్ధులకు తరండి మేమే ఆశ్రయించడంనా గొప్పదేవ మీరే మా కొండ మా కోట మా దాగుకొని చోటునైనా ఎస్ఐయా మీ కృపల్లో మమ్మల్ని పత్రపరచుకోమని ప్రార్థిస్తామైనా ఇక శ్రమల కాలంలో ఉంటుందిగా ప్రభావ నా తన ఈ ఎవరు కూడా కదిలింపబడకుండా ప్రావా మేము ఏ స్థితిలో పిల్లబడినాం ఆ పిలుపుకు తగినట్లు మేము జీవించాలా అయినా సహాయపడండి ప్రతి దశలోనైనా మీకు విధేయత చూపిస్తున్నాయినా మీకు మాదిరిగా మేము జీవించాలా మీకు మనసు మేము మీ ప్రేమను మేము నింపుకొని ప్రావ్వాలాగా మేము ప్రవర్తించాలా మీ అడుగు జాడల్లో మేము జీవించాలా అలాంటి జీవితం మాకు దాయి తన్ని మా హృదయాలు సరి చేయని ప్రభావాలు ఇంకేమైనా అయ్యగుతుంటే ప్రభావా అది చూపించండి ప్రావా వాటిని ఒప్పుకొని విచ్చి కనికరం పొందాలా మీ కృపల్లో మేము జీవించాలా పరిశుద్ధతో యథార్థతో ప్రభావ నేను స్థుతించి ఘనపచ్చి మయం పచ్చి మీరు ఆ కొరకు అందరు సిద్ధపరచుకోండి అయినా ఆరటిలో పాల్గొనే ప్రదర్శనండి నూతనంగా అభిషేకించి మీ కొరకు సాక్షులు పెట్టుకోండి చంద్రశేఖర వేరే తాకని ప్రభావ మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి మీ పర్లోకొపు జ్ఞానం చేత నింపండి ప్రభావ చేసే ఉద్యోగ మీ తోడు ప్రతి ఆటంకాలు కొట్టిపోయిన ప్రభావ కుటుంబం చోటు అగ్నికం మీ దూతులు కాబట్టించండి వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి కాపాడండి నూతనంగా అభిషేకించి మీ కొరకు సాక్షన్లు పెట్టుకోండి సిస్టర్ మంచి ఇచ్చేయండి పర్లోకొప్ప జ్ఞానం చేత నింపి మీ కొరకు పెట్టుకోండి నైనా ఉద్యోగ స్థలాల్లో ప్రభావ మీ బిడ్డలైనా ఉద్యోగ స్థలాలు ఉంటుందిగా ప్రభావ ఆ ఉద్యోగ స్థలాల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రభావ కుట్టి మేమ ఆఫీసెస్లు ఓపెన్ అయిపోయినాయి ప్రభావ ఆఫీసులో ఎట్లా ఏ రీతికి వెళ్ళాలో ప్రభావ ప్రతి ఒక్కరికి జ్ఞానం నడిపించండి ఇంకా ఎంతోమంది రాలేదు ప్రభావ వాళ్ళందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న బిడ్డల చుట్టూ మీ అగ్ని కన్ చేసే వాళ్ళు పనుల బాట్లలో ఉద్యోగ స్థానం సాయం చేయండి ఈ దీనివంతా మీరు మాకు సహాయకు నడిపించి నూతన కృప నూతన బలంతో నింపండి మీకు పరుశుధాత్మాభిషేకంతో నింపి ప్రతి చోట మీకు మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకుని రాకుండా సిద్ధపచ్చుకోమని త్వరలో రానున్న ఏసుక్రీస్త ప్రార్థిష్టం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకి అందరికీ వైరస్ బాధితులకి గ్రూప్ లోని ప్రదర్శిస్త అందరికీ వాళ్ళ కుటుంబాలకి పిల్లలకి అందరికీ సదాకాలం తోడెండుని కాక ఆమెన్